శంఖానికి శంఖాన్ని పూజిస్తారు కూడా శంఖ పీఠ పూజ కర్మ అంటే ఉంటది ఇట్ ఇన్ ఎవరి ఏరియా శంఖాన్ని శంఖంతో శివుని పూజిస్తారు శివుణ్ణి పూజించడానికి ఉపయోగించే శంఖాన్ని ముందు పూజిస్తారు ఆ శంఖం పెట్టుకుందుకు ఒక పీఠం ఒకటి ఉంటుంది కదా శంఖ పీఠం ఎందుకంటే శంఖము ఇట్ ఈస్ నాట్ ప్లాట్ సర్ఫేస్ ఏమి అంటే ఎక్కడ పడితే అక్కడ పెడితే అది ఇటు ఊగిసరాటగా ఉంటుంది స్థిరంగా కూర్చోలేదండి అందుకోసం ఒక సర్క్యులర్ ప్లేట్ లాగా ఒకటి ఉంటుంది దానికి మూడు కాళ్ళు ఉన్న చిన్న పీఠం ఒకటి ఉంది దాని మీద ఈ శంఖం పర్ఫెక్ట్ గా కూర్చుంటుంది దానికి శంఖ పీఠం అని పేరు ఈ శంఖ పీఠానికి పూజ చేస్తారు శంఖ పీఠం ఆవాహయాన్ని స్థాపయాన్ని పూజేయాలి అంటే శంఖపీఠానికి పూజ శంఖ పీఠానికి పూజ తర్వాత శంఖానికి పూజ ఆ తర్వాత శంఖంతో శివునికి పూజ సో కర్మ అంటే అలాగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఎనీవే సో ఆ విధంగా శంఖానికి ఒక విస్తే తర్వాత ప్రయాణారంభంలో క్షత్రియ వీరులు వాళ్ళు శంఖాన్ని శంఖనాదం చేసి ప్రయాణాన్ని ఆరంభిస్తారు ఇక్కడ మంగళవాద్యం కింద పరిగణిస్తారు ఇక్కడ యుద్ధం ఆరంభం చేస్తున్నాం యుద్ధంలో మనకి మంగళము కలుగుదాకా అని ఉద్దేశం పూజించి యుద్ధాన్ని సో క్షత్రియ వీరులకి సింహనాదము వంటికే శంఖనాదము కూడా సో ప్రతి వాడుస్ వన్ కాన్ కిస్తారు వీరులందరి దగ్గర శంఖాలు ఆ శంఖాలకి పేర్లు కూడా పెట్టుకుంటారు ఎవరి శంఖానికి వాళ్ళకు పేరు శంఖానికి పేరుంటుంది ధనస్సుకి పేరుంటుంది కొన్ని సందర్భాల్లో కొన్ని వాళ్ళ కుక్క పిల్లలకి వాటికి పేర్లు పెట్టుకున్నట్టుగా వాళ్ళు ఈ సాధన సామగ్రికి పేర్లు పెట్టు సో భీష్ముడు శంఖాన్ని పూజించాడు తర్వాత తంఖాశ్చేర్యవానకొోముఖా సహసైవాభ్య హశ్దస్తుములోభవత్ ఎప్పుడైతే భీష్ముడు శంఖాన్ని పూజించాడో ఇట్స్ అ కైండ్ ఆఫ్ సిగ్నల్ టు ఎవ్రీబడి అల్స్ ప్రతి వాడు శంఖాన్ని పూరిస్తారు సో అందరూ నిశ్శబ్దంగా ఉన్నారనుకోండి ఎవరు మాట్లాడారు ఈ లోపల ఒకడు మాట్లాడడం మొదలుపెట్టాడు అనుకోండి ఇంకా అందరూ మాట్లాడుకోవడం కాదు సో ఆ డిసిప్లిన్ వాటివరి చేసి ఇట్ కమ్స్ టెన్ సో ఎప్పుడైతే భీష్ముడే సింహనాథం చేసి శంఖాన్ని పూరిస్తే ఇంక మిగిలిన వాళ్ళు రెడీగా ఉన్నారు ఈ బ్యాండ్ గ్రూప్ ఉంటుంది ఈ ఆర్మీ బ్యాండ్ గ్రూప్ వాళ్ళు పాపం అలా వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు భీష్ముడు ఎప్పుడైతే శంఖానాపం చేశాడో ఇంకా వాళ్ళకి పట్టపగ్గాలు లేవంటే వాళ్ళు మహోత్సాహంతో బ్యాండ్ ని వాయించటం ప్రారంభించారు ప్రతివాడు తను తన శంఖాన్ని బయటకు తీసి ఓదటం ప్రారంభించారు శంఖాహేర్యహేర్యులని వాయిస్తున్నారు పనవ ఆనక గోముఖాహ ఆనక అంటే ఆనక్ ఈనాటికి కూడా ఆనక్ దాన్ని డ్రమ్ అంటారు ఇలా రెండు కట్టెలతోటి మెడలో వేలాడి తీసుకుని వాయించేటువంటి దాన్ని డ్రమ్ అని అంటారు ఆనక్ అనే పదంతో ఇప్పటికీ వాడతారు ఇక పనవా అంటే డోలు తెలుగు పదాలు దొరకడం కష్టం సో బేరీ బేరీకి తెలుగు పదం ఏమీ ఒక్కర్లేదు వేరీ అంటే అలా ఒక్క కట్టెతో వాయిస్తారు డ్రమ్ అంటే మెడలో వేసుకుని రెండు కట్టెలతో వాయిస్తారు ఇంకా పనవా అంటే డోలు డోలుని ఖర్చుతోటి వాయించవచ్చు చేతులతోటి కూడా రేళ్లతోటి కూడా వాయించు అంటే డోలు యొక్క వచ్చిన సో ఆనక్క అంటే మధ్యల అని కూడా చెప్పచ్చు బహుశా సో ఎవరి మృదంగ డోలు మృదంగము ఆనకం ఆనక్క అంటే మృదంగం ఇంకా గోముఖ గోముఖ అంటే కొమ్ము బూర ఇలా కొమ్ము లాగా ఉండి బూరాలు చూచూ అని ఊదుతారన్నమాట సో అవి వాటిని వాయిస్తున్నారు సహసా ఏవా అంటే వెను వెను సనే క్షణం కూడా ఆలస్యం లేకుండా అందరూ ఈ ఈ వాద్యధ్వనులను చేయటం ప్రారంభించారు అభ్యాసం కొట్టడం ప్రారంభించారు దోళ్లని మృదంగాలని మధ్య ధైర్యులని తర్వాత శంఖాలని పూర్తిస్తున్నారు ఈ రకంగా ఎవరి దగ్గర ఉండేటువంటి వాద్యాన్ని వాడు ధ్వనించటం ప్రారంభిస్తే ఒక పెద్ద శబ్దం పుట్టింది సహా శబ్ద పెద్ద శబ్దం బయలుదేరి ఆ శబ్దం ఎలా ఉందంటే తుమూలహ అభవత్ ఈ తుమూలహ అనే శబ్దము సంస్కృత పదం దానికి స్పష్టమైన తెలుగు అనువాదం కష్టం సో తుమూలమైన ధ్వని అనేస్తా తుమూలము అంటే చాలా పెద్ద నాయిస్టు ఉంటుంది నాయిస్ట్ అనమాట పెద్ద నాయిస్టు ఉంటుంది కానీ ఏ శబ్దము క్లియర్ కట్ స్పష్టంగా విడదీసి ఉండదు అన్ని కలిసిపోయి కలగాపులకంగా పెద్ద ధ్వని బయలుదేరుతుంది ఆ ధ్వనిలో ఇదిగో ఇది ఈ శబ్దము ఇది ఈ శబ్దము అని మీరు స్పష్టంగా వివేకం ఉండడానికి అవకాశం అటువంటి ధ్వని తుముల ధ్వని ఇప్పుడు మార్కెట్ ప్లేస్కి వెళ్ళారనుకోండి పెద్ద ధ్వని ఉంటుంది కానీ ఆ ధ్వనిలో ఇండివిజువల్ సౌండ్స్ ని మీరు డిస్టింగ్విష్ చేయడానికి అవకాశం అటువంటి తుముల ధ్వని ఆరంభమైంది సో గీతాచార్యుడు ఆ సందర్భంలో గీతను ఉపదేశిస్తాడు సో దట్ ఈస్ ది మెటాఫా కాబట్టి గీతోపదేశం అంటే మనకున్న బాధ్యతలు తీరిపోయి రిటైర్మెంట్ అయిపోయి ఇన్సూరెన్స్ అన్ని ఫిఫ్టీ చేసేసుకుని సో తర్వాత పెన్షన్స్ అన్ని కూడా ఫిటిల్ చేసేసుకుని అప్పుడు ఏ హృషికేశిపోయి అప్పుడు గీత తగిలిపోవాలి అని అనుకుంటే పొరపాటు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 అవి ఎప్పటికీ తీరివిక వాటి వాట విషయంలో మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ మనం ఇప్పుడే ఇనాడే ఇప్పుడే మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి ఇంట్లో తుముల ధ్వని ఉంటుంది ఇంట్లో భార్య భార్య కాని భర్త కానీ సో ఆమె ఏవేవో మాట్లాడుతూ ఉంటుంది ప్రతిరోజు క్లాస్ అయినా ఉండోపనిషత్తు ఇవేవాను ఫస్ట్ సినిమాకి వెళ్దామంటే లేదు ఏ దేనికి లేదు మనవ్ణిని ఆడిద్దామంటే లేదు మన మనవాళ్ళు ఒకళ్ళు ఈ మనవాళ్ళు పెద్ద సమస్య మనవాళ్ళు మనవరవాళ్ళు సో కొడుకులు అయిపోయారు కూర్చుంటు అయిపోయారు ఇంక మనవాళ్ళు వస్తారు మనవాళ్లతో పెట్టి కూర్చుంటే ఇంక ఏ పనే ఉండదు అదే సరఫర్ సో ఈ విధంగా తర్వాత ఈ బంధుత్వాలుంటాయి అవి జీవితం ఆరంభంలో అరడజన్ బంధుత్వాలు ఉంటాయి జీవితం స్టేజ్ వచ్చేప్పటికి అరవై బంధుత్వాలు మనం విజిట్ చేయాల్సినవో అరవయో ఉందో పెళ్లిళ్ళన్నింటికి మనం వెళ్లాల్సి ఉంటాయి సంవత్సరంలో ఆరు మాసాలు వరుసగా ఉంటాయి పెళ్లిళ్ళు ఇంకా సీజన్ వచ్చిందంటే ఎవేవో పెళ్లిళ్ళు ప్రతి పెళ్లికి వెళ్లి ఒక్కసారి అక్షతం వేసి ఒక పూట భోజనం చేసి వస్తే ఆ విధంగా సంవత్సరంలో సుమారు ఒక వంద రోజులు ఆ పని గడిచిపోతుంది సో ఈ లౌకిక వ్యవహారాల యొక్క దుమారము చాలా పెద్ద అది తర్వాత ఇంట్లో ఈ మనవళ్లు కోడుకులు కోడేళ్లు భావమరుగులు వీళ్లు పెట్టేటువంటి గోడ ఇంత అంత కాదు వీళ్ళు లేవతీసే సమస్యలు ఇష్యూస్ ఈ యాంగ్లెస్యల్ ఎండ్లెస్ వాటి వల్ల ఉదయించే రాగద్వేషముల యొక్క ఆ దుమారం ఉన్నదే గాలి దుమారం కంటే పెద్ద దుమారం కాబట్టి అదంతా చలారిన తర్వాత అన్ని పరిస్థితులు చక్కబెట్టుకుని ఆ తర్వాత ఏదో మేము అధ్యయనం చేస్తాము అంటే ఈ లోపులో అన్ని చేసిపోతుంది సో అలాంటి పొరపాటు అన్నడూ చేయకూడదు శ్రీకృష్ణుడు అర్జునుడు వాళ్ళు ఈ తుమ్ముల ధ్వని ఈ పెద్ద నాయుస్ మధ్యలో కూర్చునే వాళ్ళు అధ్యయనం చేస్తారు వాళ్ళకి అక్కడ హాల్ లేదు ఫ్యాన్ లేదు ఎయిర్ కండిషన్స్ లేవు ఏమీ లేవు ఉన్నవి ఉన్నాయి ఒకటి చదువు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అనే జిజ్ఞాస అంటే జ్ఞానమునందు పెద్ద సహత ఉన్నటువంటి విద్యార్థి ఉన్నాడు అద్భుతడు విద్యార్థి జిజ్ఞాసు ఉన్నప్పుడు జ్ఞానాన్ని అందజేయాలి అనే ఉత్సాహం కలిగిన ఆచార్యుడు శ్రీకృష్ణుడు జగద్గురువుడు ఆయన సరైన గురువు శిష్యుడు ఉన్నారా గురువు శిష్యుడు ఉంటే ఇంకా అది ఏ సంద అది ఏ స్థానము విషయం లెక్కలోకి ఏ స్థానంలోనైనా సరే ఉపదేశాన్ని చేయటానికి అవకాశం ఏ కాలంలోనైనా సరే ఉపదేశాన్ని చేయటానికి అవకాశం ఏ పరిస్థితులలోనైనా సరే ఉపదేశానికి అవకాశం సో ఇది జీవితంలో ఇది ఒక పెద్ద అనుభవం ఇప్పుడు నేను మనవ చేసుకున్నాను విద్యార్థి ఆచార్యులు ఈ రెండూ ఉండాలి చదువు సాగ మిగతావి ఏవి కూడా మీరు అసలు చేయాల్సిన పనే లేదు సెటరేట్ అయిపోతారు ఇది నేను అనుభవంతో నేను చెప్తున్న మాట సో మహాత్ములు ఆశ్రమాలని కట్టరు మహాత్ముల చుట్టూ ఆశ్రమాల్లో నిర్మాణం అవుతుంది సో ఈ నేను అల్వాళ్లలో భగవద్గీత పాఠం చెప్తూ ఉండేవాడు పాఠం చెప్తుంటే రోజూ పాఠానికి ఒక ఆయన వస్తూ ఉండేవాడు ఆయన ఒకసారి స్వామిజీ ఈ రోజు సాయంకాలం మీరు నాకు ఒక హాఫ్ టైం ఇవ్వాలి అంటే సరే రోజు పాఠానికి వచ్చి ఆయన ఆ మాట అంటే మరి ఓకే లెటస్ సి వాట్ వాట్ హ్యాపన్ ఐ వంట్ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అంటే సరే ఆయన తోటి ఆయన రమ్మంటే వెళ్ళారు వెళ్లేప్పటికీ ఆయన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 నేనున్నాను మాకు పాఠం చెప్పినందుకు చోటు ఉందిలేండి మీరు మామూలుగా రూఫ్ వేసుకుని రూమ్స్ కింద కట్టుకుని మీరు దాన్ని పోర్షన్ కింద అమ్ముకోండి విఆర్ నాకు ఇంట్రెస్టెడ్ అని చెప్పాను వాళ్ళతో అంటే అలా కాదు స్వామికి అని వాళ్ళు నేను వద్దంటుంటే నాకు ఇచ్చారు సో నాకు ఇచ్చారంటే మనందరికీ ఇచ్చారని అభిప్రాయాలు కాబట్టి ఆశ్రమాలు కట్టి ఆ తర్వాత దాంట్లో పాఠం చెప్తామని కొంతమంది ప్రయత్నం చేస్తారు మీరు గమనించడం ఒక పెద్ద ఆశ్రమం ఒకటి ఉంది కాకినాడలో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 ఏకకాలంలో విలీలవుతాయని మేము వేదార్థంలో చెబుతూ ఉంటాం దృశ్యం ఉండి ద్రష్ట లేకపోవడము ద్రష్టముడి దృశ్యం లేకపోవడము ఇట్ ఈజ్ ఇ లాజికల్ ఫ్యాలసీ అలా ఉండదు ఇప్పుడు అది అసంభవం ద్రష్టు దృశ్యం ఉంటుంది దృశ్యం ఉంటే ద్రష్టు ఉంటుంది ఈ ఆచార్యుడు శిష్యుడి యొక్క పరిస్థితి కూడా అదే ఆచార్యుడు ఉన్నాడండి శిష్యుడు లేదంటే ఇట్ ఈజ్ ఎన్ ఇన్కన్సిస్టెన్సీ అలా ఉండదు అక్కడ శిష్యుడు ఉన్నాడు కానీ ఆచార్యుడు లేడు చాలా మంది అంటారు మనం చదువుకోవాలని ఉందండి చెప్పి వాళ్ళేడు నో యు ఆర్ మిస్టేక్ నీకు చదువుకోవాలని లేదు లేదండి బాబు చదువుకోవాలని అలా అనిపిస్తుంది నీకు నీకు నిజంగా చదువుకోవాలని లేదు ఒక ఆయన అదే చాలా జిజ్ఞాసు నాకు వేదాంతం మీద అని అన్నారు అంటే నేను విను అనుకున్నాను ఎందుకంటే కాదనే ఎందుకు బాబు ఆయన జిజ్ఞాసు ఉందన్నారు కానీ కదా తప్పేముంది విను ఏం మాట్లాడలేదు మళ్ళీ మొన్నడు కూడా అదే మాట అన్నారు ఈసారి కూడా నేను ఊరుకున్నా మళ్ళీ ఆ మొన్నడు ఆ మొన్న ఎగ్జాక్ట్ మొన్నడం కాదు మళ్ళీ వారం రోజుల తర్వాత చాలా జిజ్ఞాసు ఉందండి అంటే నేను అన్నా మీకు అలా అనిపిస్తుందండి అలా అనిపించినప్పుడు అలా మీరు భ్రాంతి అలా భాంతి పడకండి అని చెప్పాను అంటే ఆయన అన్నారు ఏమిటి నాకు జిజ్ఞాస లేదంటారా లేదు మీకు జిజ్ఞాస అదేమిటండి జిజ్ఞాస లేకపోవడం నాకు తెలుసుకోవాలని ఉందండి అలా అనిపిస్తుంది మీకు అంతే ఎందుకంటే ఆయన వారానికి ఓ రోజు మిగతా ఆ రోజులు ఈ పని ఉంది ఆ పని ఉందని మానేసింది జిజ్ఞాస ఉందని ఆయన ఇవ్వాలి సో జిజ్ఞాస ఉందని అనిపిస్తుంది ఏ పని లేకుండా ఉంటే మిగతా పరిస్థితులు అన్ని అనుకూలిస్తే గెస్ట్ కూడా లేకపోతే అప్పుడు వచ్చి కూర్చోడం చూద్దాం ఏం నడుస్తున్నాను దానికి జిజ్ఞాసని పేరును నిజానికి దర్ ఈజ్ అ రూల్ దిస్ ఈజ్ అ లా స్పిరిచువల్ లా అదేమిటంటే మీకు జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఆకాంక్ష మీలో ఉన్నప్పుడు మీకు తప్పక ఆచార్యుడు లభించి తీరుతాడు మరి ఇది లా మంట మండుతోంటే ఇట్ అట్రాక్ట్స్ ఆక్సిజన్ టువర్డ్స్ ఇచ్చారు మంట మండటానికి ఆక్సిజన్ కావాల్సి ఉంటుంది కదండి ఎంత ఆక్సిజన్ అవసరమో అంత ఆక్సిజన్ దానికి లభిస్తుంది ముందే మండ మండడానికి ముందే మొత్తం చుట్టుపక్కల పది మైళ్ల లోపల ఉన్న ఆక్సిజన్ అంతా అక్కడికి రావాలంటే రాదు మంట మండుతోంటే ఆక్సిజన్ వస్తూ ఉంటాం అలాగే జిజ్ఞాస ఉదయించినప్పుడు ఆచార్యుడు లభిస్తారు పాఠం లభిస్తారు దాని లా ఇట్ ఇస్ ది లా కనుక అర్జునునికి జిజ్ఞాస ఉదయిస్తే ఎక్కడ ఉదయించిందో అక్కడ ఆచార్యుడు ఉంటాడు అక్కడ ఉపదేశం ఆ స్థానము అది ఉపదేశానికి యోగ్యమైనదా కాదా అన్నది ది డీటెయిల్స్ సెకండరీ ద ప్రైమరీ రిక్వైర్మెంట్ ఏమిటంటే జిజ్ఞాస కలిగినటువంటి విద్యార్థి అటువంటి జిజ్ఞాసని మనం మన్నించి దాన్ని పరిపూర్తి చేయాలి అనేటువంటి లక్షణం కలిగిన ఆచారి ఈ రెండే ఉపదేశానికి మూలము అని అదొక గొప్ప సత్యం ఈ మోడల్ నుంచి మనకు వస్తుంది ఎందుకంటే ఇంత తుముల శబ్దము ఇంత పెద్ద నాయుష్లో వాళ్ళు ఆ ఉపదేశాన్ని చేస్తారు నేను మెడిటేషన్ క్లాసులు కండక్ట్ చేస్తూ ఉంటాను కండక్ట్ చేసినప్పుడు ఈ శబ్దాలు ఎవో వినపడుతూ ఉంటాయి ఆ శబ్దాలు లేకుండా మనం మెడిటేషన్ చేయాలి అని వీలైనంతలో నిశ్శబ్దంగానే మనం వాతావరణం పెట్టుకుని మెడిటేషన్ చేస్తూ ఉంటాం బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఎవో శబ్దాలు వస్తూ ఉంటాయి నేనేమైనా సజెస్ట్ చేస్తానంటే ఆ వచ్చి శబ్దాలు ఉన్నప్పుడు కూడా మనం మెడిటేషన్ చేయటానికి అలవాటు చేసుకోవాలి మనస్సు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 బాగా నిద్రపోవాలనుకున్నవాడికి ఎన్ని శబ్దాలున్నా నిద్ర ఎలా పట్టేస్తుందో అలాగే ఎన్ని శబ్దాలున్నా ఎన్ని ఆటంకాలున్నా కూడా మనసు ఆ ధ్యానంలో నిమగ్నం ఆ విధమైన ట్రైనింగ్ మనస్సుకి సో మనం బాహ్యాన్ని సర్దుబాటు చేస్తామనే ప్రయత్నం చేయడం కంటే మనల్ని మనం ఒక కవచంగా రక్ష నేర్చుకోవాలి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 ఒకప్పుడు పరిస్థితులు అనుకూలించని సందర్భాలు కొన్ని ఎమర్జెన్సీలనో లేక కొంచెం గడ్డు పరిస్థితులు అనేవి ఉంటాయి అది ఎవరికైనా ఉండొచ్చు ఆ పరిస్థితుల్లో కూడా తప్పనిసరిగా వచ్చి క్లాస్లో కూర్చోవాలని నా అభిప్రాయం కాదు సామాన్యకారంగా ఎటువంటి ఆటంకాలని కూడా మనం దర్దాపులకి రానివ్వకూడదు క్లాస్ లేదాంతా క్లాస్ అన్నది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకోవాలి ఫస్ట్ ప్రయారిటీ ఇంకా మిగతా పెయిల్లీలు పేరెంటాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేయడం మనం వేటికే అటెండ్ చేయన అనవసరం క్లబ్బులు సినిమాలు సినిమా చూడటం తప్పు కాదు క్లాసు మానేసి సినిమా చూడటం తప్పు పెళ్లికి వెళ్ళడం కాదు క్లాసు మానేసి పెళ్లికి వెళ్ళడం తప్పు పెళ్లికి వెళ్ళడం అనవసరం తప్ప అనవసరం అంటే తప్పు కాదు కానీ అనవసరం ఇట్ ఈస్ నాట్ నెసరీ ఉంటే అన్ని పెళ్లిళ్ళకి మనం వెళ్తూ ఉండడం అనవసరం పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉంటారు ఎవరో తప్పనిసరి వాళ్ళు ఎవరో ఉంటారు మరి దానికి మనం బుసల మీద కండు ఆ వెళ్తూ ఉండడం నక్షత్రాలు వేస్తూ ఉండడం వాళ్ళు దండం పెట్టినా పెట్టకపోయినా ఇదంతా అనవసరం మాట సో ఏదో అత్యవసరే సో ప్రయారిటీస్ లో అధ్యయనము అది ఫస్ట్ ప్రయారిటీ వెరీ ఫస్ట్ ప్రయారిటీ అలాగే మన స్పిరిచువల్ డిసిప్లిన్ ఉంటుంది రోజు ఏదో పూజ కొంతమంది ధ్యానం కొంతమంది చేస్తారు సో వాటికి ఫస్ట్ ప్రయారిటీలో ఉంటాయి అప్పుడప్పుడు స్కిప్ చేయడం తప్పేం కాదు స్కిప్ చేస్తే అది అపరాధం కాదు అదేం ప్రమాదం కాదు కానీ డిసిప్లిన్ మనమే మెయింటైన్ చేసుకుంటే మనకే ఉపయోగం దట్ ఇన్నర్ గ్రోత్ దాటి అంతరంగంలో ఒక శుద్ధి నిర్మాణం అవుతుంది టెన్షన్ లేకుండా పోతుంది ఒక ప్రసన్నత ఏర్పడుతుంది మనం అనుకున్న పని మనం చేసే అనుకోండి ఒక ప్రసన్నత వస్తుంది సో మన యొక్క ఆంతరంగిక అభివృద్ధి కొరకు ఒక డిసిప్లిన్ మనం పాటించాల్సి సో ఈ విధంగా ఈ మోడల్ చక్కటి మోడల్ ఇంత పెద్ద గోళలో కూడా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 తప్పనిసరిగా గీతం చేయాల్సి ఉంటుంది మిగతా శ్లోకాలు అరవత్ వర్షం చూద్దాము ఒకసారి మాటలు అంటాం మొదటి భాష్యం మళ్లీ వస్తే అందాము సర్వాన్ని సృష్టి మరీ అగ్రే ప్రజాపతి అన్నవి చేశాను వృష్టి ప్రముఖ్యం కాదు ఈలో ఉండే ప్రతి అణు కూడా పరమేశ్వరు నుండే అభివ్యక్తమైనది అని తెలుసుకోవటం దట్ ఈస్ ది మెసేజ్ సో ప్రక్రియ ఇంపార్టెంట్ కాదు భగవాను మనకి మధ్యలో సంబంధాన్ని డైరెక్ట్ రిలేషన్షిప్ కలిపేటువంటిది ధర్మము ఆ సత్యాన్ని బోధిస్తున్నారు దానికోసం ఒక పద్ధతిలో పురాణ పద్ధతిలో సృష్టి పడుతుంది అని చెప్తున్నారు అంతేగాని ఇలాగే సృష్టి జరిగింది అని జెనిసి బుక్ ఆఫ్ జెనిసిస్ అంటో ఒక పట్టుదలమాట ఓకే సో సహా భగవన్ ఆ పరమేశ్వరుడు ఏ పరమేశ్వరు చెప్ సో సర్వ జగత్కారణుడైన పరమేశ్వరుడు అర్థం ఎదృతి సంకల్పదు చెప్పారు ఇదం జగత్ సృష్మ సృష్టించి నిజాన్ని ఇష్టించి అంటే తనకంటే భిన్నంగా ఉన్నటువంటి పథంతో ఈ జగత్తును సృష్టించి లేక తన నుండియే జగత్తుని వెలయింపజేసిందా అనేమాంసే చెప్తారాన్ని సందర్భంలో చెప్తారు ప్రస్తుతానికి సృష్టి అంటే అంతే అదే అర్థం మేనిఫెస్టేషన్ కే సృష్టి అనిపే సో అదంతా కూడా పక్కన పెట్టి ముందుకు తీసుకువెళ్తున్నారు విషయాన్ని ఇదం జగత్ సృష్ ఈ జగత్తును సృష్టించి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 ఒక ఆయన సృష్టిస్తాడు ఇంకో ఆయన ఏమో రక్షిస్తాడు మరో ఆయన ఉపసంహారం చేస్తాడు ఈయన ఈ ఊళ్ళో ఈ డిస్టిక్ లో ఈయన ఉంటాడు ఆ డిస్టిక్ లో ఆయన ఉంటాడు ఇట్స్ నాట్ లైక్ దాట్ ఒకే పరమేశ్వరుడు సృష్టించి పాలించి ఉపసంహరిస్తాడు ఆయనే అన్ని పనులు ఒకే పరమేశ్వరుడు చేస్తాడు కాబట్టి దిస్ పాయింట్ ఒకటి మన క్లియర్ గా ఉంటుందా తస్యచ స్థితిని కిటీఫం అజత్తుని పాలించుత రక్షించుట పాలించుట దాన్ని నిలబెట్టుట అని అర్థం సో దానికి స్థితిని చేయగోరి చికీర్షుహ్ అంటే చేయగోరి ఆ భగవానుడు అప్పుడు ఆయన ఏం చేశాడు మరీచ్యాద ఇప్పుడు సృష్టి అయిందనుకోండి సృష్టి సృష్టి చేసి పరమేశ్వరుడు అది ఎలాగంటే ఇప్పుడు చూడండి నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి ఒక వ్యక్తిని నేను అయ్యా మీకు తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి ఆయన ఏం చెప్తాడు ఎస్ అంట అని ఆ తాతగారిని చూపిస్తాడు కూడా కావాలండి ఆయన పేరు చెప్తాడు అడ్రస్ కూడా ఇవ్వగలదు సపోజ్ మీకు ముత్తాతగారు ఉన్నారా అని అడిగాను అనుకోండి ఇప్పుడు ఏం చెప్తాడు ఎస్ అనే చెప్తాడు చుట్టుపక్కల ఉండకపోవచ్చు ఇతగాడు ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు అయినా కూడా ముత్తాతగారు నేను ఉన్నారు చెప్తాడు ఏం చేతాను తాను చూడలేదు కదా ముత్తాతగ మరి తాను చూడని ముత్తాతగారు ఉన్నట్టా లేనట్ట అని సందేహం వస్తుందా రాదు ముతాతగారు ఉన్నారు ఉంటే దానికి దానికి హేతువుట అంటే తాను ఉన్నాడు అంతే తాను ఉన్నాడు అంటే ముత్తాతగారు ఉండి ఉండాలి అంతేనంటారా లేకపోతే ముత్తాతగారు రేపు ఉన్నానే తాను ఉంటాడా ఉండదు ఓకే సో తాను ఉన్నాడు అంటే తనకి ప్రపితామహుడు ఉండి ఉండాలి త్రీ జనరేషన్స్ బ్యాక్ ఒక పెద్ద ఒక ఆయన ఉండాలి థర్టీ జనరేషన్స్ బ్యాక్ ఒక పెద్ద ఆయన ఉండి ఉండాలి తప్పనిసరిగా ఉండాలండి లేకపోతే వీడెక్కడ ఉంటాడు త్రీ హండ్రెడ్ జనరేషన్స్ బ్యాక్ లో కూడా తప్పనిసరిగా ఒక ఆయన ఉండి ఉండాలి త్రీ థౌజండ్ జనరేషన్స్ బ్యాక్ కూడా తప్పనిసరిగా ఉండాలి సపోజ్ ఐ ఆస్ యూ మీకు త్రీ త్రీ హండ్రెడ్ థౌజండ్ త్రీ క్రోర్ జనరేషన్స్ బ్యాక్ ఒకళ్ళు ఉన్నారా లేదా అని అడిగాను అనుకోండి వాటి ఆన్సర్ ఎస్ అని చెప్పాల్సి ఉంటుంది So, అలా వెనక్కి వెళ్లి వెళ్లి యు రీచ్ ఎ స్టేజ్ ఆ స్టేజ్ కే సృష్టి అని పేరు దేర్ వాజ్ వెదర్ దట్ వాజ్ జెంట్లమన్ ఆర్ ఎ మంకీ ఆర్ వాట్ ఎవర్ దేర్ వాజ్ సమ్ కాన్షియస్ బీయింగ్ హూ వాజ్ మై గ్రేట్ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని ఒప్పుకు తేరాల సో ఆ మొట్టమొదటి కాన్షియస్ బీయింగ్ ఎవరైతే మన వంశ పురుషుడని అంటామో ఆయనకి భగవాన్ అని చాలా లాజికల్ గా చెప్పి మాట సో ఆ భగవానుడు ఆయన ఈజ్ ది ఫస్ట్ పర్సన్ హూ ఈజ్ ది బిగిన్నర్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఆయన ఉండబట్టి మనం ఇవాళ ఇక్కడ ఉన్నాం మధ్యలో చాలా జనరేషన్స్ వెళ్ళాయి ఇప్పుడు ఆయన ఉంటే ఆయన తరువాతి జనరేషన్ ఒకటి ఉండాలి ఆ తర్వాత ఇంకో జనరేషన్ మరో జనరేషన్ మరో జనరేషన్ అలా వచ్చి వచ్చి వచ్చి ఇప్పుడు నేను వరకు వచ్చింది ఈ పరంపర సో ఆ పరంపరలో మొట్టమొదటి స్థానంలో భగవానుడు ఉంటాడు రెండో స్థానంలో ఎవరైనా ఉన్నారా ఎస్ వాళ్ళకి ప్రజాపతులు అని పేరు ఈ పురాణ సృష్టి ప్రక్రియ పరమేశ్వరుడు ప్రజాపతులను సృష్టిస్తాడు ముందు ఈ ప్రజాపతులు వీళ్ళు ఎంతో ఉన్నారు పదో పన్నెండో ఏదో ఉన్నారు వీళ్ళకి వీళ్ళలో మొదటివాడు మరీచి మరీఇదీ ప్రజాపతి ఇష్టం నిజానికి కృష్ణంతా కూడా ఆ శక్తి నుంచి ఆవిర్భవించిన ఆ మాటని నేను మొన్న క్లాస్ లో చెప్పినట్టు గుర్తు మొండ క్లాస్ చెప్పాను వాటెవర్ జగత్తు శక్తి నుంచి ఆవిర్భవించింది కాబట్టి ఆ భగవాన్ అనే మాట భగవంతుడు అంటే శక్తి స్వరూపుడైన పురుషుడు అని చెప్పాల్సి అలాగే చెప్తారు కూడా హిరణ్య గర్భుడు శక్తి స్వరూపుడు తేజోమయుడు హిరణ్య అంటే అర్థం అది హిరణ్యం అంటే తేజస్ సో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 అప్పుడు మరీ ఇచ్చే స్థానంలో ఎవళ్ళు ఉంటారు కిరణ కిరణమే ఉంటుంది అదే అర్థం కూడా అది కానీ కాబట్టి మెటఫాలికల్ గా ఆ పరమేశ్వరు పరమేశ్వరుడు సూర్యుడు ఆ సూర్యుడి నుంచి ఉదయించిన ఒక కిరణము మరీ ఆ పరంపరలో మనం ఉన్నాం ఉట్ ఈస్ ది దట్ ఈస్ ది ట్రూత్ ఆల్సో సో ఒక అద్భుతమైన శక్తి ఈశ్వరుని యొక్క శక్తియే ఈ నక్షత్రాలు రూపంగానూ ప్రకటమవుతుంది ఆ నక్షత్రాల్లో ఒక నక్షత్రం సూర్యుడు ఆ సూర్యుడి ఈ లైఫ్ అంతా కూడా వచ్చింది ఈ భూగోళం మీద దెన్ ఫోర్ మనకి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ది వెరీ ఫస్ట్ ఫాదర్ హిరణ్య గర్భుడైతే ఇన్బిట్వీన్ లో ఉన్నటువంటి వాళ్లలో సూర్యుడిని సూర్యుని తరువాతి వాళ్లలో మరీచి అనే ప్రజాపతి నేను ఉంటే ఒక పురాణ నామధేయానికి ఒక మెటఫారికల్ సింబాలిక్ మీనింగ్ ని బోధించే ప్రయత్నం చేస్తున్నాను బికాస్ అలాంటి మీనింగ్ ఉంది దాంట్లో సో మరీచి మొదలైన మరీచిమాన్ అని పేరు సూర్యుడికి మరీచి గలవాడు సప్త సప్తి మరీచిమాన్నని ఆదిత్య హృదయంలో వస్తుంది సో మరీచి మొదలైన ఆ విషయాలన్నీ నేను చెప్తున్నా శంకరాచార్యులు అవి ఏం చెప్పట్లేదాన్ని ఆ పురాణాల్లో ఉన్నటువంటి ఒక గాథని చెప్పేసి మనకి ఈశ్వరుడికి మధ్యన ఈ ధర్మము అనేటువంటి కనెక్షన్ ఉంది దట్ ఈస్ హిజ్ పాయింట్ సో మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించినాడు ఈ శంకర భాష్యంలో సంస్కృతం ఫాలో అయ్యే వాళ్ళు గమనించవచ్చు ముందు పదాలని వెనక్కి తీసుకొచ్చి అన్వయిస్తూ ఉంటారు దట్ ఈస్ ది శంకరాస స్టైల్ చూడండి మరీన్ అగ్రే సృష్ ప్రజాపతి అంట ఈ ప్రజాపతి అనే మాట వెనక్కి తీసుకొచ్చి అన్వయించాల్సి ఉంటుంది మరీన్ ప్రజాపతిని అగ్రే సృష్టి ముందుకు వెళ్ళిపోతుంది పదం అది వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి మొత్తం భాష్యంతా అదే పద్దతిలో నడుస్తూ ఉంటుంది అందుకోసం పాయింట్అవుట్ చేశారు సృష్టించి ఇంకా తర్వాత ఏం చేశాడు వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు ధర్మం గ్రాహయామాస వాళ్ళకి ధర్మాన్ని బోధించాడు ధర్మాన్ని పట్టించాడు గ్రాహయామాస అంటే వాళ్ళు పట్టుకునిట్లా చేశాడు గ్రహించుట అంటే పట్టుకున్నట గ్రాహ హేతుకర్తృత్వం గ్రాహయామాస నిచ్చారు ఆ అనేది ఆ నిచ్ నుంచి వస్తుంది తాను పట్టుకోవడం కాకుండా ఎదరవాడు పట్టుకునిట్లా చేశాడు కరోతి చెకార చేసను చేయించెను అంటే కారయామాస కర్ర అనే దానికే యా ఒకటి వస్తుంది ఆదివృద్ధి వస్తుంది కారయామాస గ్రహ ద్రాహయామాస అది దట్ ఈస్ చేయించుట పట్టించుట సో వాళ్ళు ధర్మాన్ని పట్టుకునేట్లా చేశారు ధర్మాన్ని పట్టుకోవాలి ధర్మాన్ని పట్టుకుంటే అద అది మనల్ని పట్టుకుంటుంది ధర్మో రక్షితరీతి ధర్మ ఒక మనిషి మనిషిగా బ్రతికి జీవిత లక్ష్యాన్ని చేరుకోవటానికి సహకరించి దాని పేరే ధర్మ ఆ ధర్మాన్ని వాళ్ల చేత పట్టించినాడు గ్రాహయామాస అంటే వాళ్ళకి ధర్మాన్ని బోధించి వాళ్ళు ధర్మబద్ధంగా జీవించి ఆయన చేసినాడు అంటే కొరడా పట్టుకుని నిలబడ్డాడని కాదు వాళ్లకు ఆ రకమైన ప్రేరణను ఇచ్చినాడు అయితే ఎటువంటి ధర్మము ధర్మం రెండు రకాలు ప్రవృత్తి లక్షణం నివృత్తి లక్షణం అని రెండు రకాలు సో ఇక్కడ మొట్టమొదటి వాక్యంలో ప్రవృత్తి లక్షణం ప్రవృత్తి నివృత్తి ప్రవృత్తి అంటే ముందుకు అడుగు వేసి ఒక పనిని చేయుట అది ధర్మం నివృత్తి అంటే పనులను మానివేసి వెనుకకు తగ్గుట అది కూడా ధర్మమే ప్రవృత్తి ధర్మమే నివృత్తి ఇప్పుడు ఇప్పుడు స్ట్రాటజీలో యుద్దం చేసే జీవితం ఓ సంగ్రామం అందుకోసం నేను సంగ్రామం దృష్టాంతం చెప్తున్నా సో జీవిత సంగ్రామంలో ఒకప్పుడు ధైర్యంగా ముందుకు అడుగు వేసి ముందుకు సాగిపోవాలి అది కరెక్టే అది ధర్మమే ఒకప్పుడు ముందుకు వేద్దామనుకున్న అడుగు వేయడం మానేసి వెనక్కి తీసుకుని అలా కాముగా ఉండుకోవాలి దాని నివృత్తి అంట అది కూడా ధర్మం కాబట్టి రెండు కూడా ధర్మాలే యవ్వనంలో ముందుగా అడుగు వేసి ఒక అందమైన అమ్మాయిని వివాహమాడి సంతానాన్ని పొంది వాళ్ళని జీవితంలో పైకి తీసుకొచ్చి డబ్బు సంపాదించి ఇల్లు వాగిల్లు కట్టి పాటలు అవన్నీ అన్ని చేయటం ఇదంతా ధర్మమే ప్రవృత్తి దానాలు ధర్మాలు కర్మలు అవి ఒక సందర్భం వచ్చిన తర్వాత వీటన్నిటికీ స్వస్తి చెప్పి కేవలము ఆత్మవిచారం చేసుకుంటూ కూర్చోవటం శమధమాదులు శమ అంటే మనో నిగ్రహము వెనుకకులాగుట లౌకిక వ్యవహారాల నుంచి విత్డ్రా ధర్మం దమా ఇంద్రియములను భోగముల నుండి వెనుకకులాగుట ధర్మం నివృత్తి రూప ధర్మం ఇది ధర్మమే అది ధర్మ యుద్దంలో కూడా ముందు అఫెన్సివ్ గా ముందుకు దూసుకు వెళ్లడము స్ట్రాటజీయే డిఫెన్సివ్ పోస్చర్ లో వెనక్కి తగ్గి నిలబడటము స్ట్రాటజీ కరెక్ట్ స్ట్రాటజీ రెండూ ఉంటాయి సో రెండు రకముల ధర్మము ఈ జగత్తుకు అవసరము ఈ ధర్మాన్ని ఎవడు నిర్ధారిస్తాడు భగవానుడే నిర్ధారిస్తాడు ఎందుకని సృష్టించింది ఆయన పాలించింది ఆయన కనుక ఆయనే జగత్తు యొక్క స్థితికి ధర్మానికి ఉండేటువంటి అవినాభావ సంబంధాన్ని బట్టి ఈ ధర్మం ఉంటేనే జగత్తు ఉంటుంది ధర్మం లేకుంటే జగత్తు నిలబడదు తల ముందు అనుకోండర్మం లేదండి ఇప్పుడు మా చిన్నప్పుడు ధర్మం ఉండేదండి మా చిన్నప్పుడే అది ఇప్పుడు కూడా ఉంది ధర్మం దిస్ కైండ్ ఆఫ్ దట్ ఈస్ నెగిటివ్ యాటిట్యూడ్ సో ఎప్పుడు ఒక ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ లో అలా అంటూ ఉంటారు ఆ ఫ్రస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చి చేయాలి అదేమీ సరికాదు నిజానికి నన్ను అడిగితే మన చిన్నప్పుడు కంటే ఇప్పుడే ఎక్కువ ధర్మం దట్ ఈస్ అవర్ ఐ బుక్ కొన్ని అంశాల్లో మంచి పాయింట్స్ అప్పుడు ఉంటాయి ఇంకో కొన్ని అంశాల్లో మంచి పాయింట్స్ ఇప్పుడు ఉంటాయి ఎనీవే చిన్న మా చిన్నప్పుడు భగవద్గీత ఎవడు చదివి పెడతారు ఇప్పుడు భగవద్గీత చదువుకుంటున్నారు జనం లేదు ధర్మం ఉందంటారా లేదంటారు ఇన్ని ధర్మం సో పాజిటివ్ నెగిటివ్ పోతారు దే ఎనీవే సో ఈ ధర్మము ఉండబట్టే సమాజము నిలిచి ఉంటుంది మనం ఇంకా ఒక సమాజంలో సామాజికలుగా జీవిస్తూ ఏదో కొద్దిగా సుఖంగానే జీవిస్తూ ఉన్నాం ఏదో సుఖ దుఃఖాలు రెండు ఉంటాయి జీవితంలో జీవితం సాగుతోంది సాఫీగా అంటే ధర్మము ఉన్నది వర్షాలు పడుతున్నాయి ఏదో ధరలో కొంచెం పైకి వెళ్తున్నా మళ్ళీ నిలబడుతున్నాయి సంథింగ్ ఇస్ గోయింగ్ నా కనుక ఆ ధర్మము జగత్తు యొక్క స్థితికి మూలము దాన్ని నిలబెట్టాలి దాన్ని నిలబెట్టే పని కూడా భగవంతుడిదే అందుకోసమే ఆయన మరీచి మొదలైనటువంటి ప్రజాపతులను సృష్టించి వాళ్ళకి ధర్మాన్ని నేర్పినాడు మళ్ళీ ధర్మం గ్రాహయామాస వేదోక్తం ఈ వేదోక్తం అనే పదాన్ని వెనక్కి తీసుకొచ్చి అన్వయించాలి వేదోక్తం ధర్మం గ్రాహయామాస ఈ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది భగవంతుడికి వేదముల నుండి వచ్చినప్పుడు మరి భగవంతుడికి వేదాట ఎక్కడి నుంచి వచ్చాయి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 అలాగే e కొటి అనుసరిస్కారు భగవంతుడికి తెలుసు ప్రకృతిలో భాగంగా ఉంది కదండి మరి భగవంతుడికి తెలియకపోతే ప్రకృతిలో ఎందుకుంటుంది ప్రకృతి అంతా ఆయన సృష్టించిందే కదా ఆయన యొక్క ప్రకటన రూపమే భగవంతుడికి సర్వజ్ఞుడు అంతే సర్వము తెలుసున్నవాడు ఆ సర్వజ్ఞానమునకే వేదము అంతే వేదమంటే మన ఊళ్ళో ఉన్న పుస్తకం అనే కాదు ప్రకృతికి సంబంధించిన జ్ఞానము దానికి వేదము వేదము అంటే నాలెడ్జి అని సో ఆ నాలెడ్జి ఈశ్వరుని యొక్క స్వరూపంలో భాగంగా ఉంది ఆ ధర్ కాబట్టి ఆ వేదంలో భాగంగా ప్రవృత్తి అనే ధర్మం ఉన్నది ఆ ధర్మాన్ని ఈ మరీచీ మొదలైనటువంటి ప్రజాపతులకి ఆయన అందజేసి అది లోకంలో ప్రవర్తిల్లజేసినాడు ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఒక ఆయన అక్కడ కూర్చుని ఉండేవాడు ఆయన మరీచీ మొదలైన ఇంకో సృష్టించి వాళ్ళకి ధర్మం బోధించాడు అని పురాణగా కథ బట్ సింబాలిక్ చెప్పాలంటే పరమేశ్వరుడు జగత్తును సృష్టిస్తూనే దాంట్లో భాగంగానే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 మీరు ప్రవృత్తిలో ఉంటే నివృత్తి లేదు నివృత్తిలో ఉంటే ప్రవృత్తి లేదు అంటే ఏసింపులు వేస్తారు వివేకము అంటారు దీన్నే కొంతమంది ఏం చేస్తారంటే ఈ వివేకాన్ని డెవలప్ చేయరు అంత కలగాపులగంగా పెడతారు కలగాపులగం అంటారు కన్ఫ్యూజింగ్ శంకర భాష్యం అలా ఉండదు గీతా వర్సెస్ కూడా చాలా వివేక ఉంటాయి అంటే వివేకము ఉంటే EVERYTHING IS CLEARLY ESTABLISHED, VERY CLEARLY ESTABLISHED, BLACK AND WHITE ఉంటుంది హేజీ ఏరియాస్ ఉండవు హేజీ ఏరియా ఉందని గ్రే ఏరియాస్ ఉన్నాయనుకోండి ఉంటే అది జ్ఞానం ఎలా అవుతుందండి భగవద్గీత అంతా చదివిన తర్వాత కూడా ఇంకా గ్రే ఏరియాస్ ఉన్నాయి అంటే దాన్ని ప్రస్థానం అని ఎలా అనగలుగుతారు కాబట్టి దెర్ విల్ బి నో గ్రే ఏరియాస్ ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్ వివేక పూర్ణంగా ఉంటుంది భగవద్గీత యొక్క బోధ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 either this or that, eka O ఏదర్ది సారథ ఏక పురుషుడు ఏక కాలంలో ఓ కాలంలో కాపురం చేసి ఇంకో కాలంలో సన్యాసం చేసి దట్ ఈజ్ ఓకే బట్ ఏకాలంలో ఏక పురుషుడు ప్రవృత్తి నివృత్తిని కలిపి సెంత్ సింథసిస్ అంతా ఉంటారు అందుకోసం చెప్తున్నా దెర్ ఇస్ నో సింథసిస్ ఆఫ్ దట్ కాల్ సిటిని synthesize సెంతైజ్ చేయలేరు మీరు నీటిని పాలని synthesize చేయొచ్చు e e So ప్రవృత్తి నివృత్తి రెండు ప్రవాహాలు प्रवाहम रो प्रवाहरी तत अन्यानक सनादी उत्पाद निवृत्ति लक्षण धर्म ज्ञानवैराग्य लक्षण ग्राहयामा अभी प्रवृत्तिधर्माने के कर्मयोगी पेर का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 అంతా వీళ్ళు సన అంతా సన సన సన ఈ నలుగురు కూడా భగవంతుని అవతారమే భగవంతుడే ఆ రకంగా ప్రకటన అని భాగవతంలో ద్వితీయ స్కంభంలో చెప్తారు కనుక ఈ సనక సనందనాదులను నలుగురుని సృష్టించి ఉపాధ్యా సృష్టించి వాళ్లకి నివృత్తి లక్షణం ధర్మం గ్రాహయామాస నివృత్తి లక్షణ ధర్మాన్ని నివృత్తి అనే ధర్మాన్ని వాళ్ల చేత పట్టించినాడు అంటే వాళ్లని బోధించి తద్వారా వాళ్ల ద్వారా ఇంక లోకంలో అది బయలుదేరు ఏమిటి నివృత్తి లక్షణం ధర్మం అంటే జ్ఞాన వైరాజ్య లక్షణం ప్రవృత్తి లక్షణంలో ప్రవృత్తిలో కర్మ కర్మ ఉంటుంది కర్మ కర్మఫలం ఒక కామన ఒక గోల్ ఆ గోల్ని చేరుకోవడానికి ఒక కర్మ అది ప్రవృత్తి లక్షణం ధర్మం నివృత్తి లక్షణము అంటే కర్మ ఉండదు ఇక్కడ జ్ఞాన చేరుసుకొనిట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 విముఖముగా నుండుతా వాటిని విధులుపెట్టి వాటి మీద పెద్ద శ్రద్ధ లేకుండా నుండుతా ఉపేక్ష చేసి ఉండుతా దాన్ని వైరాగ్యం ఉంటుంది ఇవన్నీ నేను చెప్తాను ఓ విస్తారంగా ఇంకీ అదే పాఠం భగవద్గీత ఉంటుంది అదే పాఠం సో జ్ఞానవైరాగ్య రూపంగా ఉంటుంది నివృత్తి ధర్మం దానికోసమని సనక సనందనాభుని సృష్టించి ఆ ధర్మాన్ని లోకంలో ప్రవర్తించేశాడు ఈ విధంగా ధర్మాన్ని నిలబెట్టడం ద్వారా సమాజానికి రక్షణను భగవంతుడు కల్పించినాడు మంచి ప్రణాళిక చాలా అందమైన ప్రణాళిక ఓం పూర్ణముదూర్ణమి పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదావి పూర్ణమేవాశిష్యే శాంతిశాంతిశాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిస్పణమస్ వచ్చిననవి